శ్రీ గురుభ్యో నమే ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామిభగపాదశంకరంకరం కైర్లింగై స్త్రీం గుణానే అతీతో భవతి ప్రభోమాచారథం చేయితా తి వర్తతే నీకు ముందు అర్జున ఉవాచ అని కూడా ఉన్నది అర్జునుడు వేసిన ప్రశ్న అయితే ప్రశ్నలోకి వెళ్ళి ముందు అసలు మౌలికమైన ప్రతిపాదన ఏది దాన్ని బట్టి ప్రశ్న వస్తుంది దాన్ని కొద్దిగా చెప్తాను మీరు విన్నదే మీకు తెలుసున్నదే అయినా కూడా రీట్యాప్ మూడు లేక నాలుగు దేశాలు రీట్యాప్ చూడండి మనిషి తన గురించి తాను తెలుసుకోవాలి ఇది అధ్యాత్మ విద్య అంటారు లోకంలో మానవుని స్వభావం ఎలా ఉంటుందంటే ప్రపంచాన్ని తెలుసుకోవాలి అనే స్వభావం ఉంటుంది మీరు టూరిస్టులు అంటారు ఎప్పుడైనా ఉన్నారా టూరిస్టులు టూరిస్టులు అంటే ఏం చేస్తారు వాళ్ళ ఊళ్ళో ఉన్న విషయాలని వాళ్ళు ఎలాగ చూసి ఉన్నారు పరాయిమలలో ఉండేటువంటి విషయాలను వాళ్ళ రాష్ట్రంలో కా ఉన్నవి కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉండే సంగతులను ఇతర దేశాలలో ఉండే సంగతులను కొత్త కొత్త వాటిని చూసే ప్రయత్నం చేస్తారు టూరిస్టులు సో అంటే జగత్తుని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు తన గురించి తాను తెలుసుకోవాలని టూరిస్ట్ని అడిగితే నా గురించి తెలుసుకునేది లేదు తెలుసుకోవాల్సిందంతా జగత్తులోనే ఉన్నది అని అనుకో అదే కదా మరి టూరిజం అంటే తర్వాత పూజ స్వామీజీ చెప్పారు ఇంకో రకం టూరిజం ఉంది దీన్ని రెలిజియస్ టూరిజం అంటారు ఈ రెలిజియస్ టూరిజం ద్విధము ఈ దేశంలో ఈ లోకంలో ఈ దేశంలో ఉండేటువంటి క్షేత్రములు తీర్థములు పర్యటన చేయుంటారు ఏదో కాశీ అని అదే అదొక టూరిజం అదొక దాన్ని పిల్గ్రిమేజ్ అంట పిల్గ్రిమేజ్ పీపుల్కి టూరిస్ట్ పీపుల్కి తేడా ఉంటే టూరిస్ట్ పీపుల్ లౌకిక విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తే పిల్గ్రిమేజ్ పీపుల్ దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు వాళ్ళు కూడా తాను ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయరు మీరు గమనించరు లేదో దేవుణ్ణి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దేవుణ్ణి మేము తెలుసుకున్నాము దేవుణ్ణి మేము చూచినాము అని చూసామంటారు తిరుపతి వెళ్ళొచ్చి దేవుణ్ణి చూచొచ్చేమంటారు సో కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి చూసేటువంటి ప్రయత్నం ఈ రెలిజియస్ టూరిస్టులు చేస్తారు ఈ రెలిజియస్ టూరిజంలోనే ఇంకొక లెవెల్ కలదు ఇదంతా కూడా ఈ టూరిజం పూజ స్వామీజీ చెప్పిన దృష్ట్యాన్ని నేను కాపీ చేసి చెప్తున్నాను సో ఇంకో లెవెల్ ఏమంటే స్వర్గానికి వెళ్ళాలని టు గో టు హెవెన్ హెవెన్ టు వెళ్ళాలి దట్ ఈస్ ది టూరిజం దీన్ని హెవెన్ టూరిజం అంటారు ఇంగ్లీష్లో హెవెన్ టూరిజం అంటారు తెలుగులో అయినట్లయితే వైకుంఠ టూరిజం కైలాస టూరిజం అని దట్ ఈస్ హౌ దెస్సే మీకు టూరిజం అనే మాట మీ మనస్సుకి నచ్చుబట్టుగా ఉండకపోవచ్చు బట్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ మీరు ఈ పూజలో ఇవి చేస్తే వైకుంఠానికి వెళ్తారు అంటే దట్ హ్యాస్ బికమ్ టూరిజం అవ్వలేదు అది టూరిజమే అవుతుంది కాబట్టి ఆ విధంగా ఈశ్వరుడు అక్కడెక్కడో అక్కడికి చేరుకుని ఆ ఈశ్వరుణ్ణి చూడాలి తెలుసుకోవాలి అని మనుషులు ప్రయత్నం చేస్తారు దానికోసమని తీర్థయాత్రలు దానాలు ధర్మాలు స్నానాలు వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటాయి కానీ వీళ్ళెవళ్ళు కూడా అంటే నేను మూడు రకాల టూరిస్టుల మీద కా వీళ్ళెవళ్ళు కూడా తమ స్వరూపాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయరు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది వేదాంతులు చెప్పింది ఈ బేసిస్ లేకపోతే వేదాంతమే లేదు అసలు సపోజ్ నేను కూడా హెవెన్ టూరిజంలో జాయిన్ చేయాలనుకోండి దట్ ఈజ్ నాట్ వేదాంత దట్ బికమ్స్ ఐ కర్మ ఆర్ వైకుంఠ టూరిజం కైలాస టూరిజం అంటే బికమ్స్ ఉపాసన అది దట్ బికమ్స్ దట్ ఇట్ ఈజ్ నాట్ వేదాంత డిసిప్లిన్ వేదాంతం కర్మ కాదు ఉపాసన కాదు వాటికి అతీతంగా తెలుసుకోరుత కర్మ ఉపాసన ఉంటాయి శోధన చేసుకుని ఉంటారు కర్మని టోటల్గా రిజెక్ట్ చేయరు కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ రిజెక్ట్ చేస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజెక్ట్ చేసేస్తారు కేవలం నిత్య కర్మానుష్ఠానమే ఉంటుంది ఉపాసనని కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ రిజెక్ట్ చేస్తారు మొత్తం ఉపాసనంతా నెట్మెంట్ చేసుకుని మూయడం అలాగే ఉండదు మోస్ట్ ఆఫ్ ఇట్ రిజెక్ట్ దానిని కూడా శోధన చేసి ట్రిమ్ ట్రిమ్ చేయడం అంటారు అంటే దాని బరువు బాగా తగ్గించి సింపుల్గా ఏదో ఓంకారమని లేకపోతే గాయత్రీ మంత్రమని అలాగా సాత్వికమైనటువంటి ఉపాసనని దాన్ని ప్రావిషనల్గా పెట్టుకుంటారు ప్రావిషనల్గా బట్ ద గోల్ కర్మ కాదు కాదు ద గోల్ ఈ మూడు రకముల టూరిజం కానే కాదు ద గోల్ ఈజ్ తన స్వరూపమును తాను తెలియత ఇది వేదాంతం యొక్క అప్రోచ్ ఇప్పుడు నా గురించి నేను ఏమిటి తెలియాలి చూడయా నీ ఎందు రెండు తత్వములు కలవు తత్వం అంటే ఏమిటి దేని ఎందు ఆకారము లేదో అది తత్వము అనబడు తత్వానికి డెఫినేషన్ అనారోపిత ఆకారం అంటే ముక్కు చెవి కాలు కన్ను చెవి అని మొదలుపెడితే దాన్ని తత్వం అనవు ఈ మధ్యకాలంలో ఈ తత్వం అనే పదం కొంచెం తత్వము యోగము ఇటువంటి పదాలు అదే ఊత పదాలు కాబట్టి మేము తత్వం చెప్తామనుకుంటాం వెంకటేశ్వర తత్వం అన్నాం ఆ వెంకటేశ్వర తత్వం ఏదవుతుంది నామరూపాత్మకంగా మీరు వెంకటేశ్వరుడు అని అన్నప్పటికీ యథార్థంగా అది సచ్చిదానంద పరబ్రహ్మయ్యే అంటే తత్వం అవుతుంది అలా కాకుండా మీరు వెంకటేశ్వరుడు ఆయన కళ్యాణము అని కథాది చెప్తున్నారు అనుకునే తత్వం అవుతుంది అయినప్పటికీ తత్వం అనే మాటలు వాడుతూ ఉంటాం వాడొచ్చి మనం ఏం కాపీ రైట్ తీసుకుని లేము తత్వం అనే పదానికి నాకేమీ కాపీ రైట్ లేదు ఎవరికే విషయం చెప్తున్నాను ఎటు వచ్చి తత్వం అంటే మటుకు మీరు ఆకారాన్ని చొప్పిస్తే అది తత్వము అవ్వదు అనారౌపితాకారం తత్వము మీ అందరూ రెండు తత్వాలు ఉన్నాయి ఒకటి దేహము మనస్సు అది ఒక తత్వం ఇక్కడ కూడా దేహము యొక్క ఆకారం గురించి మనం మాట్లాడటం ఏహం అంటే కాళ్ళు చేతులు ముక్కు చెవి నో వేఆర్ నాట్ టాకింగ్ డాట్ ఏహం అంటే మనము అది త్రిగుణాత్మకము అని ఆ వారే దాని తత్వంలో తత్వంతో మనం మాట్లాడుతున్నాం ఇది అధ్యాయమే గుణత్రయ విభాగ యోగము కాబట్టి దేహము మనస్సు ఇది ఒక ఎంటిటీ ఒక తత్వము ఇది దీనికి క్షేత్రము అని పేరు ఇది జడము సత్వజస్తము గుణముల యొక్క కార్యము ప్రజ సుమ గు గుణముల నుండి పుట్టింది ఇది ఒక తత్వం ఓకే రెండవది క్షేత్రజ్ఞుడు దానికి క్షేత్రము అనిపారు ఆ క్షేత్రమును తెలుసుకుంటూ ఉండే ఆత్మ చైతన్యము సాక్షి చైతన్యము ఈ రెండుంటాయి తత్వములు రెండు కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం మూడు డైమెన్షన్స్ అనే అనర్చం ఇంకే తెలుసుకోవడమే రెండు మూడు సంఖ్య కాధికా ముఖ్యం అక్కడ ఇప్పుడు మీకేసి మీరు చూసుకోండి నేను చెప్పడం వెంటనే మీకు తెలిసిపోతుంది ఒకటి ఫిజికల్ డైమన్షన్ మీలో ఒక భౌతికమైన స్థాయి గలదు ఏమిటది దేహము ఎముకలు దేహం కానీ ఎముకలు మాంసము రక్తము ఇంతగా అంగములు ఏదో స్పీన్ను కాలేయము ఇలాగేవో అంగములు ఇది ఒక భౌతికమైనటువంటి స్థితి ఒక లెవెల్ స్థాయి ఎప్పుడైనా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం కానీ వాళ్ళు కానీ ఈ భౌతిక స్థాయిలోనే హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఇది ఒకటి ఫిజికల్ రెండవ డైమెన్షన్ ఉన్నది అదేమది సైకలాజికల్ డైమెన్షన్ అంటే మీరు తెలుసుకుంటూ ఉండేటువంటి శబ్దస్పర్శ రూప సగంధములు వాటిని బట్టి మీకు వచ్చేటువంటి సంకల్పములు వికల్పములు సందేహములు నిశ్చయములు మనస్సు భావావేశములు మనస్సులో ఏవేవో ఇమోషన్సు తాపాలు కోపాలు ప్రేమలు దయలు కరుణలు ఇదంతా కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది మనస్సు అంటే దాంట్లో ఎన్నెన్నో అంశాలు ఉంటాయి కాబట్టి అది రెండవ డైమెన్షన్ రెండవ స్థాయి సైకలాజికల్ డైమెన్షన్ ఈ రెండు కూడా వీటికి రెండింటికి కలిపి ప్రకృతి క్షేత్రము అని పేరు ఆ రెండింటికి కూడా ఇది గుణముల స్థాయి గుణముల నుండియే ఈ రెండు కూడా పుట్టాయి వాస్తవంలో ఈ రెండింటిలో దేహము అంటే ఫిజికల్ స్థూలము అని మనస్సు అంటే సై సైకలాజికల్ సూక్ష్మము అనే భేదాన్ని కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు బట్ స్టిల్ స్థూలము సూక్ష్మము రెండూ కూడా క్షేత్రమే ప్రకృతి అనే దానికి పేరు రెండు కూడా గుణముల కార్యమే అయితే మానవుడు ఎలా ఉంటాడంటే ఇది ఫిజికల్ సైకలాజికల్ ఇంకే కదా నేను ఇంకేమున్నది అని అనుకుంటాను మనుషులేమనుకుంటారు ఫిజికల్ అది నేను సైకలాజికల్ అది నేను దేహము మనస్సు ఇంతే నేను ఇంతకంటే వేరే ఏముంటుంది అని అనుకుంటాను చూడండి అక్కడే అజ్ఞానం అలా ఉంటుంది దాని నుంచి జ్ఞానం వైపుకొచ్చేటువంటి పద్ధతి ఏంటంటే చూడయ్యా దేహము ఎవరిది నాది దేహము నాది అని తెలుస్తూ ఉంటుంది నిద్రలో దేహం లేదు నువ్వు ఉన్నావు నిద్ర లేచాక వచ్చింది దేహము నీది నీ దేహము మనస్సు ఎవరిది నా మనస్సు నిద్రలో మనస్సు లేదు నువ్వు ఉన్నావు నిద్ర లేచాక వచ్చింది మనస్సు అది నా మనస్సు కాబట్టి ఈ దేహము మనస్సు కంటే విలక్షణంగా నువ్వు అనేవాడివి ఒకడు ఉన్నావు అని తెలిసిపోతూనే ఉంది చాలా సరళమైన విషయం ఇప్పుడు నువ్వు కూర్చో కళ్ళు మూసుకో దేహాన్ని పరిశీలించు ఈ దేహము ఆ పరిశీలించేది ఎవరు దేహం కాదు దేహం కాదు ఈ మనస్సు అదెవరు మనస్సు కాదు దేహాన్ని దేహం చూసుకోదు మనస్సును మనస్సు చూసుకోదు కాబట్టి ఈ దేహము ఈ మనస్సు అని మనం సాక్షిగా దర్శించేటువంటి ఆ సందర్భం ఇప్పుడు ఇక్కడ మీరు సెటిల్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మీకు ఏమి నిర్ధారణ అయిపోయిన ఇప్పటికెప్పుడు ఒక సంగతి సెటిల్ అయిపోయింది ఏమంటే దేహము మనస్సు అనే రెండు స్థాయిలో ఉన్నాయి వీటికంటే అధికంగా వీటికంటే గొప్పది వీటిని తెలుసుకుంటూ ఉండేది వీటికంటే లోతైనది ఇంకొక స్థాయి గలదు అని తెలిసిపోయింది నిజానికి ఇప్పుడు నేనేమిటి ఈ దేహమా ఈ మనస్సా లేకపోతే ఇంకొక స్థాయి గలదు అని ఆ సాక్షి అనే స్థాయి గలదు అభియానీ అన్నట్లయితే చూడండి దేహము మీరు ఎట్ బెస్ట్ నాది అనొచ్చు తప్ప నేను అనడానికి వీల్లేదు అలాగే మనస్సు కూడా నాది అని అంటే కానీ నా నేను అని మాత్రం నేను ఎందుకంటే మీకు తెలుస్తూ ఉంటుంది మనస్సు మీకు తెలిసేది మీరెలా అవుతుంది మీకు తెలిసేది మీకంటే ఇతరం అవుతుంది కదా కాబట్టి మీ స్వరూపము దేహము కాదు మనస్సు కాదు ఈ రెండింటికి అతీతంగా సాక్షి తెలుసుకునేది ఏరూక అని చెప్పామే అదియే మీ స్వరూపము ఇప్పుడు ఈ స్వరూపము అనేదానికి ఓ మాట ఉన్నది ఓ టెక్నికల్ పదము అదే ఆత్మ తెలిసిపోయిందండి చూడండి మీకు వేదాంతాన్ని నేను మామూలు రోడ్డు మీద కామన్ మ్యాన్స్ భాషలో పెట్టి మీకు చెప్పాను అది ఆత్మ కాబట్టి ఈ క్షేత్రము దేహము మనస్సు వీటిని తెలుసుకుంటూ ఉండేటువంటి ఏ సాక్షిభూతమైన ఎరుక కలదో అది ఏ ఆత్మ దానికే క్షేత్రజ్ఞుడు అని ఎందుకంటే క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటుంది క్షేత్రజ్ఞుడు ఇప్పుడు గుణముల కార్యము అంటే గుణముల నుండి పుట్టినది ఏది అంటే దేహము మనస్సు క్షేత్రజ్ఞుడు ఆత్మ గుణములకు అతీతమైనది చాలా ఇంపార్టెంట్ విషయం పుట్టుక చావు దేహమునకు ఉంటాయి దేహమునకు అతీతమైన ఆత్మకి ఉండవు తెలుసుకోవాలి దీన్ని ఈ మాత్రం సత్యం తెలుసుకోలేకపోతే మీరు వరల్డ్ టూరిస్ట్గా ఉండి ప్రపంచమంతా చూసి రావచ్చు లేకపోతే రిలీజియస్ టూరిస్ట్గా ఉండి క్షేత్రాలన్నీ తిరిగి రావచ్చు లేకపోతే వైకుంఠానికో కైలాసానికో కూడా వెళ్ళినా మళ్ళీ వెనక్కి రాక తప్పదు వీడు అసంతృ అసంతుష్టుడు కానీ అసంపూర్తిగానే మిగిలిపోతాడు మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి అంటే దేహము నేను కాదు దేహమును దర్శించేవాడను అంటే ఏవైంది ఉట్టుగా చాలు అనేటువంటి వాటి నుండి ఈ క్షణంలో మీకు విముక్తి వచ్చేసి మనస్సు కూడా దృశ్యము సాక్షి చైతన్యానికి తెలియబడిదే తప్ప అది కూడా నా స్వరూపము కాదు మీరు తెలుసుకోవచ్చు అది తెలుసుకోవచ్చు మీరు కొంచెం విచారణ తెలుసుకోవచ్చు చూడండి మీరు జీవితంలో ఎన్నెన్ని దుఃఖాలు మీరు అనుభవించి ఉండలేదు ఎన్నెన్నో దుఃఖాలను మీరు అనుభవించాలి ఎవేవో కష్టాలు పడ్డారు ఎవేవో బెంగలు పెట్టుకున్నారు ఇప్పుడు అవన్నీ దాటి ఈ ఇక్కడ తేలేరు కాదండి ఇంకా ఉన్నాయి బెంగల్ ఉన్నాయండి అవి కూడా దాటుతారు ఈ బెంగల ఉంటూనే ఉంటాయి మొత్తానికి ఇంతకుముందు ఉన్న బెంగలన్నీ దాటి అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయిందని అనుకున్న సందర్భాలు కూడా ఉండుంటాయి ఆ బెంగలు అవన్నీ దాటి ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నారు కదా ఆ దెండలు దుఃఖములు ఆ ఆపదలు అవన్నీ ఏమయ్యాయి కాలగర్భంలో కలిసిపోయాయి కానీ మీరు మాత్రం నిలబడే ఉన్నారు మీరు గమనించారో లేదో నేను అనే ఆ సాక్షి చెక్కు చెదరకుండా తర్వాత బాల్యం పోయింది వచ్చింది పోయింది యౌ్వనం వచ్చింది పోయింది కొంతమంది యువకులు ఏమీ భవిష్యత్తులో పోతుందని అభిప్రాయం సో మేము చెప్పేసుకోవచ్చు మాకు మొహమాటం ఏం మధ్య వయస్సు వచ్చింది పోతోంది లేకపోతే పోయింది వృద్ధాప్యం వచ్చిందో లేకపోతే రాబోతోందో అది పోతుంది కానీ నేను మాత్రం చెక్కు చెదరకుండా అలాగే నిలబడి ఉన్నాను నేను అది మారలేదు అది అలా కూటస్థం అలాగే నిలబడింది లైక్ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఉంటే ఏపీ ఎక్స్ప్రెస్ వస్తుంది పోతుంది ఈ లోపల క్రాంతి సర్కార్ ఎక్స్ప్రెస్ క్రాంతి ఎక్స్ప్రెస్ వస్తుంది పోతుంది కోణార్క్ ఎక్స్ప్రెస్ వస్తుంది పోతుంది ఇంకో డజన్ ఎక్స్ప్రెస్లు వస్తాయి పోతాయి కానీ ఆ పట్టాలు మాత్రం అలాగే ఉంటాయి అవి అక్కడికి వెళ్ళాలి అలాగే ఉంటాయి మెడిసిపోతుంది నేను అనేటువంటిది అలాగే నిలిచి ఉన్నది కాబట్టి మనస్సులో సుఖాలు వస్తాయి పోతాయి నేను సాక్షిగా నిలిచి ఉంటుంది దుఃఖాలు వస్తాయి పోతాయి నేను సాక్షిగా నిలిచి ఉంటుంది కాబట్టి ఈ మాత్రం శోధన ఆత్మశోధన అంటారు దేవుడు అంటే తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం ఈ మాత్రం ప్రయత్నం చేస్తే మీకు వెంటనే ఏం తెలిసిపోయింది దేహము మనస్సు కంటే అతీతమైన ఆ ఎరుక అనేటువంటి ఆ తత్వం ఏది కలదో అది నా అని తెలిసిపోయింది ఎప్పుడైతే దేహము నేను కాదు నేను చైతన్యమును అని క్షేత్రజ్ఞుడను అని తెలుసుకున్నారో మృత్యువు నుండి జర నుండి మీరు విముక్తులైపోయినారు ఎప్పుడైతే మనస్సుకంటే అతీతమైన సాక్షి చైతన్యము నేను అని తెలుసుకున్నారో సుఖదుఖముల నుండి మీరు విముక్తి పొందేసినారు ఇంకా మీరు మరి తెలుసుకునే ఉత్సాహం మీకుంటే ఇంకా దేర్ఆర్ ఈవెన్ డీపర్ ఇంప్లికేషన్స్ పుణ్య పాపములు క్షేత్రములో ఉంటాయి దేహంతో కర్మలు చేస్తారు మనస్సుతోటి ధర్మాన్ని తెలుసుకుంటారు బుద్ధి ఎందు ఉంటుంది ధర్మం పుణ్యము కూడా అంతఃకరణమునందే ఉంటుంది బుద్ధి అనండి మనస్సు అనండి పుణ్యము కాబట్టి ధర్మం ఎక్కడ ఉంటుంది బుద్ధి ఎందు ఉంటుంది దేహమునందు అనుష్ఠిస్తారు ధర్మం వల్ల వచ్చే పుణ్యం ఎక్కడుంటుంది బుద్ధి ఎందు అంతర్నిహితమై ఉంటుంది పుణ్యం వల్ల వచ్చే సుఖం ఎక్కడ ఉంటుంది మనస్సునందు ఉంటుంది అదే బుద్ధి మనస్సు అదే అధర్మం ఎక్కడ ఉంటుంది బుద్ధి తప్పు పని ఎక్కడ ఉంటుంది దేహము దానివల్ల వచ్చే దుఃఖం ఎక్కడ ఉంటుంది మనస్సు అంటే ఏమైంది మీరు నేను దేహము కాదు నేను మనస్సు కాదు అని మీరు తెలుసుకునేప్పటికీ మీరు సుఖదుములు ధర్మాధర్మములు పుణ్యపాపముల కూడా విముక్తులైపోతారు మీరు లోకంలో చాలామంది మాకు దుఃఖం నుండి విముక్తి కావాలండి సుఖం మాత్రం మాకు ఉండాలండి అనుకుంటారు అనుకుంటే వాళ్ళు మీకు మేము దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇస్తాము అని చెప్తారు లోకంలో అలా ఎవరు చెప్తారో చెప్పమంటారా నేను కొంచెం మొహమాట లేకుండా చెప్పచ్చా లేకపోతే కాళ్ళకి సంఖ్యలో వేసుకొని నడవమంటారా ఐర్ యూ ష్యూర్ యు ఆర్ ష్యూర్ టు లుక్ ఎట్ లైఫ్ సీరియస్లీ లేకపోతే కాలక్షేపం కోసం కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారా నన్ను చెప్పంటే చెప్తా లేదు కొంచెం హోల్డ్ బ్యాక్ చేసి చెప్పుకుంటే చెప్తారు సో ఎనీవే ఏమిటి ఇంతకీ చెప్పదలుచుకున్నది ఏమిటి మేము సుఖాన్ని మీకు ఇస్తాము దుఃఖాన్ని పోగొడతాము మీకు సుఖమే ఉండిట్లా చేస్తాము దుఃఖం లేకుండా చేస్తాము అని వాళ్ళు ఎవరిలో చెప్పుకుంటారా హోటల్ పీపుల్ అందరూ ఆ మాటే చెప్తారు మంచి మంచి హోటల్స్ ఉన్న వాళ్ళందరూ ఆ మాటే చెప్తారు కానీ మీకు హోటల్కి మంచి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి పడకుండా మీరు ఆహారం తీసుకొని తిని వస్తే మీకు సుఖమే వస్తుందా లేక దుఃఖమే వస్తుందా లేకపోతే మిశ్రమం వస్తుందా చెప్పండి మీకు మిశ్రమం వస్తుంది కదా మిశ్రమం వస్తుంది కదా చక్కగా ఎంజాయ్ చేసేప్పుడు సుఖం వస్తుంది తర్వాత దుఃఖం వస్తుంది కాబట్టి హోటల్ వాళ్ళు చెప్పింది తప్ప కదా తర్వాత ఇతర భోగ ప్రదేశాలు ఉంటాయి వాళ్ళు చెప్తారు మీకంతా సుఖమే మేమిస్తాము మీకు దుఃఖం లేకుండా చేస్తాము అని చెప్తారు మీరు వెళ్ళి ఆ భోగాలను అనుభవించి వస్తారు మీరంటే మీరు కాదు జనులు వాళ్ళకి అల్టిమేట్గా భోగానుభవ సమయంలో సుఖం అనిపించినా తర్వాత దుఃఖం ఉంటుంది కదా పెళ్లి చేసుకుంటారు సుఖమా దుఃఖమా చేసుకునేప్పుడు ఏమని చెప్తారు అంతా సుఖమని చెప్తారు ఏదో చేసుకోవడం అయిన తర్వాత ఏముంటుంది అంతా దుఃఖం అనుకోవడం అది తప్పే సుఖము దుఃఖము రెండు కూడా ఉంటాయి అవునండి దేవాలయానికి వెళ్తే అక్కడ ఏమని చెప్తారు వాటికి బయట పోస్టర్స్ వేసి మీరు రండి రెండటి పూర్వం అలా ఉండేది కాదు దేవాలయానికి వెళ్ళాలనుకునేవాళ్ళు వెళ్ళేవారు మీరు రెండు రెండు అని అడ్వర్టైజ్మెంట్ ఉండేది కాదు ఈ మధ్యకాలంలో అది కూడా చేస్తున్నారు అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఉంటుంది మీరు మా దేవాలయానికి వచ్చినట్లయితే అంతా సుఖమే అని మీరు దేవుణ్ణి దర్శనం మీకు అంతా సుఖమే అని మీరు తిరుపతి వెళ్ళారనుకోండి అంతా సుఖమే ఉంటుందా లేకపోతే అంతా దుఃఖమే ఉంటుందా అంటే సుఖము దుఃఖము రెండు ఉంటాయే రెండు ఉంటుంది ఎందుకంటే తిరుపతి వెళ్ళి హాయిగా ఆ పైకి వెళ్ళి చాలా గొప్పగా ఉంటుంది ఉండుంటుంది నేను ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు ఉండుంటుంది అక్కడ దేవుడి దర్శనము సో బంగారు వాకిలి వెండి వాకిలి పేర్లు వింటేనే సుఖం అనిపించవచ్చు కూడా అయితే మనవి కావు ఆ వాకిలు ఎవడో బంగారు వాకిలికి వెళ్ళేసేదా కొంచెం బంగారం మూటకట్టి తెచ్చుకోవడం అంటూ ఉండదు అలాగే వెండి వాకిలి ఇవన్నీ చూసి ఆహా నిత్య కళ్యాణం పక్షతోరణం కళ్యాణం ఇది అది ఉంటుంది వాళ్ళు తోసేసినప్పుడు ఏముంటుంది దుఃఖం ఉంటుంది మరి వాపస్ వచ్చేప్పుడు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్ వస్తుంది మీకు తెలుసా సంగతి టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ కాబట్టి దుఃఖం గ్రహముల దగ్గరికి వెళ్తే సుఖం ఉంటుందా దుఃఖం ఉంటుందా రెండూ ఉంటాయి ఇప్పుడు చంద్రుడు మిమ్మల్ని అనుగ్రహించాడనుకోండి మీకు సుఖం ఎంతకాలం ఉంటుంది పదిహేను రోజులు ఉంటుంది ఎందుకని ఆయన పక్షం మారిపోతాడు కాబట్టి చంద్రుడి యొక్క కృప పదిహేను రోజులే ఉంటుంది దీక్కో పదిహేను రోజులు ఉండదు అలాగే మిగతా గ్రహాలు కూడా అలాగే మిగతా ఉంటుంది కాబట్టి సుఖము దుఃఖము ఉంటుంది మీరు చూడండి లోకంలో చూడండి న్యూమరాలజీకి వెళ్ళినా సుఖము దుఃఖము మిశ్రమమే ఉంటుంది మొత్తం సంసారంలో స్వర్గానికి వెళ్ళాడనుకోండి వీడు యజ్ఞం చేసి సుఖము దుఃఖము మిశ్రమం ఉంటుంది వైకుంఠానికి వెళ్తే సుఖము దుఃఖము మిశ్రమము ఉంటుంది సుఖ దుఃఖ మిశ్రమమే మొత్తం జగత్తంతా కూడా ఉంటుంది ఆ రెండు మీరు పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళినా సుఖము దుఃఖము మిశ్రమం మీరు అనొచ్చు పాపం చేసి నరకానికి వెళ్తే సుఖము దుఃఖము దుఃఖమే ఉంటుందని అనుకుంటున్నారు సుఖం కూడా ఉంటుంది కోపం చేసిన నరకానికి వెళ్ళినా కూడా సుఖం ఉంటుంది ఎందుకు సుఖం పూజ స్వామీజీ బాగా చెప్పారు మీరు ఏమని చెప్పారంటే వాళ్ళు ఆ షిఫ్ట్ చేంజ్ అవుతారు ఆ కింకర్ అప్పుడు వీళ్ళు విశ్రాంతిగా ఉంటారు సో సుఖం దుఃఖంలో వెళ్ళి నరకంలో వేడివేడి నీళ్లలో పనిష్మెంట్ వేడివేడి నీళ్లలో పనిష్మెంట్ ఓకే ఫస్ట్ గ్రూపు వాళ్ళు మోకాళ్ళ వరకు వేడివేడి నీళ్లలో నిలబడి బాగా తాపాన్ని దుఃఖాన్ని పొందుతున్నారు ఓహో వీళ్ళున్న రకం పాపం చేసి దుఃఖాన్ని అనుభవిస్తున్నారని ఈ విజిటర్ విజిటర్ వెళ్ళి చూస్తున్నాడు అనమాట నెక్స్ట్ కంపార్ట్మెంట్కి వెళ్ళేప్పటికీ వేడివేడి నీళ్లలో గుండెల వరకు నిలబడి వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఈ విజిటర్ చూశాడు ఓహో వీళ్ళు ఇంకా ఎక్కువ పాపం చేశారన్నమాట అయిపోయింది థర్డ్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేప్పటికీ అక్కడ కెంకర్లు అందరూ పక్కన నిలబడి ఉన్నారు నీళ్లు మొకాల వరకు లేవు గుండెల దాకా లేవు ఇంకా తక్కువ ఉన్నాయి వా దాంట్లో ఎవళ్ళు ఆ వేడిగా ఉన్నాయి కానీ దాంట్లో ఎవళ్ళు లేరు అందరూ కూడా ఈ జీవులందరూ కూడా దాన్ని బయట నిలబడి కాఫీ తాగుతున్నారు వీళ్ళు ఈ విజిటర్ అనుకున్నాడు థర్డ్ కంపార్ట్మెంట్లో ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుందని అనుకున్నాడు కానీ చీర చూస్తే ఇలా ఉంది అబో ఇంత హాయిగా ఉంది వీళ్ళందరూ ఇక్కడ బయట నిలబడి కాఫీ తాగుతున్నారు అక్కడ నీళ్లు చూడుస్తే తక్కువ లెవెల్లో ఉన్నాయి వేడిగా అయితే ఉన్నాయి ఆ కెంకర్లు కూడా కాఫీ తాగుతున్నారు ఇది బాగుంది ఇది నరకము ఇది నరకంలో ఎక్సెప్షన్ ఏమో అనుకున్నారు కానీ ఇంతట్లోకి కాఫీ తాగడం అయిపోయినా ఉంటే కెంకర్లు ఆదరించాడు నా అనగానే వీళ్ళందరూ శీర్షాస్త్రమే వేయాల్సి వచ్చింది అక్కడ అది కథ ఈ కథను నేను ఎందుకు చెప్పానంటే నరకంలో కూడా సుఖము ఉంటుంది స్వర్గంలో కూడా దుఃఖము ఉంటుంది ఈ మొత్తం ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత దీని నుంచి నీతి నీతి అని ఉంటుంది కథకే నీతి ఏమంటే మానవ మాతృనికి సుఖ దుఃఖములు 50-50 ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ అని విన్నారా బిస్కెట్ల మీద ఉంది పేరు ఫిఫ్టీ ఫిఫ్టీ అలా అంటే ఆ బిస్కెట్ ఫిఫ్టీ ఉప్పు ఫిఫ్టీ తీపి ఉంటుందని ఏదో అలాంటిది ఏదో అయ్యి ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మానవ మాతృడికి జీవితంలో సుఖ దుఃఖములు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి వాడు పుణ్యం చేస్తే ఫిఫ్టీ ఏం చేసినా స్వర్గానికి వెళ్ళినా ఫిఫ్టీ అక్కడికి ఫిఫ్టీ ఫిఫ్టీ తప్పకుండా దాన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయాలి ఈ సుఖాన్ని పెంచి దుఃఖాన్ని తగ్గించడం అనేది ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ నేచర్స్ లా అయితే మరి వీఆర్ స్టక్ నో యు ఆర్ నాట్ స్టక్ ఎందుకంటే సుఖ దుఃఖములు రెండూ కూడా క్షేత్రధర్మములే తప్ప నా స్వరూపములో లేవు అని మీరు తెలుసుకుని రెండింటికి అతీతంగా మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి ఛాయిస్ ఈజ్ యువర్స్ సుఖదుములు పుణ్యపాపములు ధర్మాధర్మములు అనే ద్వంద్వములకు అతీతంగా మీరు వెళ్ళిపోవచ్చును లేదా సుఖ దుఃఖములు పుణ్యపాపములు ధర్మాధర్మములు చిక్కుకొని మీరు సంసారంలో పరిభ్రమిస్తూ ఉండవచ్చును ఛాయిస్ ఇక్కడ వీడు లౌకి కూడా వీడు వైదికుడా వీడు ఉపాస కూడా వీడు సంసారీ ఇటు ఇవేమీ లేవు ఇక్కడ వీడు ఆత్మజ్ఞాని అవునా కాదా ఆత్మజ్ఞాని కాడు ద్వంద్వాల్లో పడి సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు ఆత్మజ్ఞాని ఈ ద్వంద్వల నుండి విముక్తుడైపోతాడు వాడికే గుణాతీతుడు అని అర్థమైందండి నేను ఐ బిల్టప్ ఎ కేస్ టాపిక్ని బిల్డప్ చేసుకున్నాను గుణా తీసుడు అని గుణముల లోపల సుఖదుఖములు పుణ్యపాపములు ధర్మాధర్మములు జన్మ మృత్యువులు మొదలైనటువంటి ఆకలి దప్పికలు మొదలైనటువంటి ద్వంద్వములన్నీ కూడా గుణముల లోపల ఉంటాయి గుణములను దాటిన వాడికి ఈ ద్వంద్వములేమీ ఉండవు గుణములను దాటము అంటే విమానంలో ప్రయాణం చేయడం లేక విమానంలో ప్రయాణం చేసినప్పుడు మార్గానికి కుడి ఎడమ ఇలాంటివి ఏమీ ఉండవు ఎదురుకుండగా ట్రాఫిక్ అనేది ఉండదు ట్రాఫిక్ జాములు అనేవి ఉండవు ట్రాఫిక్ వచ్చి కొంతసేపు వెయిటింగ్ అనేది ఉండదు స్పీడ్ పెంచడం ఉండదు స్పీడ్ తగ్గించడం ఉండదు ఏమీ ఉండవు ఏమీ ఉండవు విమాన ప్రయాణం అంటే అలా ఉండదు ఎందుకంటే విమాన ప్రయాణంలో మనం ఏం చేసాం గుణాతీతుడు అన్నట్టుగా ఈ భూమండలానికి పైకి పోతాం జట్టు విమానం అయితే అట్మాస్ఫియర్ ఉంటుంది చుట్టూ దానికి కూడా పైకి పోతాం అంటే ఎండా వర్షము ఉండవు ఎండావాన ఉండవు చలి వేడి ఉండవు దుమ్ముధూ ఉండవు విమాన ప్రయాణం ఈ దునాతీతులు అల్లటి వాడు మీరు సంసారానికి సంబంధించి ఎన్ని ద్వంద్వాలు మీరు ఏ కరవు పెట్టాలో పెట్టచ్చు అన్ని ద్వంద్వాలే లాభము అన్ని మిత్రుడు శత్రువు మానము అవమానము ఎన్ని ద్వంద్వాలైనా లెక్క పెట్టచ్చు వీటన్నిటికీ అతీతుడుగా గుణాతీతుడు ఉంటాడు ఆ గుణాతీతుడికే ఇంకో పేరు జీవన్ముక్తుడు బ్రతికి ఉండగానే వీడు మోక్షాన్ని పొందినవాడు అది టాపిక్ ఇక్కడ ఇప్పుడు అర్జునుడు ప్రశ్న ఏమిటంటే ఈ గుణాతీతుడు ఈ మూడు గుణములను దాటేసినవాడు క్రీన్ ఏతాన్ గుణాన్ అతీత ఈ మూడు గుణములను దాటేసిన వాడు ఫలానావాడు ఆ మూడు గుణములను దాటి గుణాతీతుడై ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది కై లింగై ఏ లింగములను బట్టి తెలుస్తుంది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి నర్స్ అనేది ఎలా తెలుస్తుంది లింగమును బట్టి చెప్పచ్చు అంటే ఆ డ్రస్ ఉంటుంది నర్స్ డ్రస్సుని బట్టి డ్రస్ డాక్టర్ అని ఎలా చెప్పొచ్చు డ్రస్ ఉంటుంది మెడలో ఉంటుంది దాన్ని బట్టి చెప్పచ్చు సో ఆ విధంగానే పేషెంట్ అని ఎలా చెప్పొచ్చు అది చెప్పచ్చు ఓ ఫైల్ పట్టుకుని ఉంటాడు నీరసంగా ఉంటాడు వేదమోహంగా హెల్ప్లెస్గా కెమెటీ పైకి చూస్తూ ఉంటాడు దాన్ని బట్టి వీటి పేషెంట్ అని కూడా చెప్పవచ్చు కాబట్టి లింగములు వీటిని లింగములు ఉంటారు లింగము అంటే ఇప్పుడు పర్వతం వర్ణిమాన్ ఆ పర్వతం లోపల నిప్పున్నది ఎలా తెలిసింది లింగం ఏమిటి ధూమ పొగ లింగం ఇప్పుడు వీళ్ళింట్లో పొయ్యి వెలిగించారు పొద్దున్నే పల్లెటూళ్ళలో వీళ్ళింట్లో పొయ్యి వెలిగించారు ఎలా తెలిసింది చూరు నుంచి పొగ వస్తోంది కనుక వీళ్ళింట్లో ఇప్పుడు వెళ్తే కాఫీ దొరుకుతుంది ఎలా తెలిసింది పొయ్యి వెలిగించారు కనుక పొయ్యి వెలిగించారని ఎలా తెలిసింది సూర్యు నుంచి పొగ వస్తుంది చూసారా ఇవన్నీ లింగములు పొగే లింగం అంటే ఏమిటో తెలిసిందా అలాగే ఈ ఫలానాయన జీవన్ముక్తుడు గుణాతీతుడు ఈ సంసార బంధం లేదు అని ఎలా తెలుస్తుంది ఆ లింగములేమి లింగమునకే చిహ్నము కూడా పేరు అయితే ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది అసలు ఈ మానవుడు లోకంలో బ్రతికి ఉండగా వాడు జీవన్ముక్తుడవ్వడానికి అవకాశం ఉన్నదా అనే ప్రశ్న దానికి ఈ ప్రశ్నను బట్టి అర్జునుడి ప్రశ్నను బట్టే మనకు తెలిసిపోయింది ఎస్ అని తెలిసిపోయింది అయితే కొంతమంది ద్వైత స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ బ్రతికు ఉండగా మోక్షం ఉండదు అని చెప్పారు ఎందుకంటే వాళ్ళు మోక్షానికి ఒక ఇచ్చారు మోక్షానికి డెఫినేషన్ ఏమిటంటే వైకుంఠమును చేరుటయే మోక్షము అంటే గోయింగ్ టు ఏ ప్లేస్ ఈజ్ మోక్ష ఇప్పుడు మీరు ఈ యంగ్ పీపుల్ ఉంటారు అమెరికా వెళ్ళి ఎంఎస్ఏలోకి చేసి ఉద్యోగాలు చేయాలని యంగ్ పీపుల్ ఉంటారు వాళ్ళని ఎలా నీకు మోక్షం అంటే ఏమిటని అడిగితే ఏమని చెప్తాడు గోయింగ్ టు అమెరికా అమెరికాకి వెళ్ళడమే మోక్షం దుబాయ్కి వెళ్తే అది కూడా మోక్షం దుబాయ్కి వెళ్ళినా పర్వాలేదు అదే మోక్షమే అలాగే వీళ్ళు టూరిస్టులు అందుకోసమే నేను టూరిస్టులు అన్నా నేను అనలేదు సో అలాగే వైకుంఠానికి వెళ్తే మోక్షమే వైకుంఠానికి వెళ్తే మోక్షం ఇంకా నేను కైలాసం కైలాసానికి వెళ్ళినా మోక్షమే మొన్న క్యాలెండర్లో ఒకటి చూసి అంటే ఎప్పుడు ఏదో ఏదో పండగ ఎప్పుడు అని వెళ్ళి పండగలు ఇస్తుంటుంది పండుగలు అని ఒక కాలం ఉంటుంది అది చూస్తున్నా ఏదో ఒక సమాచారం కోసం కుర్చీరోజు పడినంత పన నాకు దాంట్లో ఒక తారీఖు వేసి శంకరాచార్యులు కైలాసానికి వెళ్ళి తిరిగి వచ్చిన రోజు అని అది చూసి కళ్ళు తిరిగి పడిపోయినంత పని అయింది వెళ్ళి తిరిగి వచ్చాడా ార్థం ఉందా మాటకి ఆయన భాష్యాల గురించి ఒక్క శాతం తెలిసినా కూడా ఆ రకంగా మాట్లాడడానికి అవకాశమే ఉండదు అంటే జనులు ఏ స్థాయికి శంకరాచార్యుని దిగజార్చారా అన్నది నాకు అనిపించింది నాకు అనిపించింది అందరికీ అనిపించకపోవచ్చు అందరూ పండగ చేసుకోవచ్చు అది వేరే సంగతి ఫస్ట్ కాబట్టి వీళ్ళు ఏమన్నా నిర్ణయించారంటే మోక్షము అంటే వైకుంఠానికి వెళ్ళాలి అయితే ఇంకో గ్రూప్ ఉంది వైకుంఠం కాదండి కైలాసం ఇంకో గ్రూప్ ఉంది వీళ్ళ వీళ్ళకంటే కొంచెం పెద్ద నోరున్న గ్రూప్ అది గోలోకం వెళ్ళాలి మోక్షం అంటే కైలాసము కాదు వైకుంఠము కాదు గోలోకానికి వెళ్ళాలి ఇట్స్ ఎ బిగ్గర్ గ్రూప్ మోర్ వైడ్ స్ప్రెడ్ ఆ లోకం ఈ వైకుంఠలోకం కొంచెం తక్కువది శైవ ఇంకా తక్కువది కానీ ఈ గోలోకం గ్రూపు సౌదీ అరేబియాలో కూడా ఉండుంటుంది బహుశా సో ఇట్స్ అనదర్ గ్రూప్ కాబట్టి వీళ్ళందరి సిద్ధాంతం ఏమిటంటే నేనేదో వేళాకూలం చేస్తున్నానని మీరు అనుకోద్దు అది వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ గోయింగ్ టు ప్లేసెస్ అది ఏ మోక్షము గోయింగ్ టు ప్లేసెస్ ఈస్ ది మోక్ష కాబట్టి మీరు గోయింగ్ టు ప్లేసెస్ అంటే బతికుండగా వీటికి వెళ్ళడానికి మీరు కాబట్టి మోక్షం రావాలి అంటే వీడు మరణించి తీరాలి అప్పుడే మోక్షం వస్తుంది ఇంకా మరణించాక వచ్చి మోక్షానికి లింగాలే ఉంటాయి ఇంకా చిహ్నములేముంటాయి ఏముండవు కాబట్టి అద్వైత వేదాంతం యొక్క ఒక మౌలికమైన ప్రతిపాదన మిగతా ద్వైత స్కూల్స్ కంటే ఫండమెంటల్లీ డిఫరెంట్ ఏమంటే మోక్షం అనేది జీవించి ఉండగానే వస్తుంది ఒకవేళ వీడు ప్రాణం పోయి లోపల ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని మోక్షం పొందలేదా వీడు స్వర్గానికి వెళ్ళినా మోక్షం లేదు వైకుంఠానికి వెళ్ళినా కూడా మోక్షము లేదు వీడు వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి ఏమవుతుంది అక్కడ వీరికి ఒక రూమ్ ఇచ్చి అక్కడ పడాసి పెడతారు అంతే కదా ఇప్పుడు మీరు మీరు నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఉన్నారో ఢిల్లీలో ఉన్నారు మీరు నరేంద్ర మోడీ గారిని అది వైకుంఠం అనుకోండి మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి వెళితే ఆయన ఎదుర్కొండా మీకు వచ్చి స్వాగతం చెప్తారేమీ ఆయన ఉండే ఆయన ఉంటారు ఢిల్లీలో ప్లాట్ఫామ్ మీద మీరు ఉంటారు ప్లాట్ఫామ్ కాబట్టి కొన్ని మరో అలాగే వైకుంఠంలో కూడా అలాగే ఉంటుంది వైకుంఠంలో కూడా అలాగే పెద్ద పెద్ద మఠాలు ఉంటాయి అక్కడ ఎవరో పీఠాధిపతి ఉంటారు ఆయన దర్శనం అయిపోతుందని మీరు మఠంలోకి వెళ్తే మీకు వెంటనే దర్శనం అయిపోతుంది ఏమవదు మీరు క్యూలో నిలబడతారు ఏ క్యూ రూము ఇచ్చేటువంటి క్యూలో నిలబడతారు అక్కడ క్లార్క్ ఉంటాడు ఆ క్లార్క్ నవ్వడు నవ్వడం అనేది చాలా కాలం ఎప్పుడు ముఖం మీద కోపాన్ని గులుముకుని కూర్చుని ఉంటాడు ఆయన ఏం కావాలండి మీకు అంటే రూమ్ రూమ్లు మీకోసం ఇక్కడ సిద్ధంగా వెళ్ళడండి అంటే అంత కోపం ఎందుకండి బాబు అది కాబట్టి మీ వైకుంఠం ఏమంటే తెలిసిపోయింది కదా అక్కడికి వైకుంఠం అంటే అలాగే ఉంటుంది అది కూడా బంధమే అది ముక్తి అవుతుంది గోయింగ్ టు ప్లేసెస్ ముక్తి అవుతుంది ముక్తి ఇప్పుడు ఇక్కడ ఈ గుణాతీత స్థితిని పొందుతయే మోక్షము చూడండి మీరు సంసారం నుంచి మోక్షము అంటే ఈ దేహాభిమానం నుండి మనస్సు యొక్క అభిమానం నుండి మోక్షమే మోక్షం ఇంకా వేరే మోక్షమేమి మీ స్వరూపమును మీరు సాక్షాత్కరించుకునుటయే మోక్షము కాబట్టి ముక్తి అనేది జీవన్ తప్ప మరణించాక ముక్తి అనేది లేదు ఒకవేళ జీవించి ఉండగా ముక్తుడైతే వాడు ముక్తుడుగా మిగిలిపోతాడు దేహం పడిపోతుంది వాడు ముక్తుడైపోతాడు దాన్ని విదేహముక్తి అంటారు ఒకవేళ జీవించి ఉండగా ముక్తి లేకుంటే మటుకు వాడికి దేహత్యాగం తర్వాత ముక్తి అనే మాట ఏమీ లేదు దేహత్యాగం తర్వాత ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరం ఇక్కడే పడిపోతుంది సూక్ష్మ శరీరం ఇంకో దేహానికి పోతుంది ఆ ఇంకో దేహం భూలోకంలో ఉండొచ్చు లేకపోతే పశు పక్షి లోకము ఇవన్నీ వీటికి లోకాలని పేరు పశువులు పక్షులు క్రిములు కీటకములు అవి లోకములు అంటాయి ఆ లోకాలకు పోతే అది నరకం లేకపోతే ఉత్తమ కుటుంబాల్లో జన్మిస్తే అదే స్వర్గము లేదా నరకం ఎక్కడెక్కడో పాతాలలో ఉంది స్వర్గం అంటే ఎక్కడో ఆకాశంలో మేఘాల పైన ఎక్కడో ఉంది ఈ టేక్ ఇట్ లైక్ దట్ ఆల్సో అంతే తప్ప మోక్షం మాట ప్రసక్తియే లేదు ఎనీవే నేను కొంచెం డైగ్రెస్ అయినట్టు ఉన్నాను వాట్ ఎవర్ జీవన్ముక్తుడు మాత్రమే ముక్తుడు దేర్ ఇస్ నో అదర్ మోక్ష ఓకే అనిచేతనే ఆ ప్రశ్న అత్యంతము యోగ్యమైన ప్రశ్న ఒక జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు ఏ లింగములను బట్టి చిహ్నములను బట్టి మనం జీవన్ముక్తుడిని గుర్తించవచ్చును అని అడుగుతున్నాడు కిం ఆచార ఆచారము అంటే శీలము లేకపోతే నడవడి కాండక్ట్ ఆయన కాండక్ట్ ఎలా ఉంటుంది అంటే జీవన్ముక్తులకు ఎప్పుడైనా తలపోటు వస్తుందా రాదా తలపోటు వస్తే ట్యాబ్లెట్లు వేసుకుంటాడా లేకపోతే అలా దిగుసం పోయి కూర్చుంటాడా కొంతమంది ఏమంటారంటే మేము రోగం వచ్చినా మేము మందు వేసుకోండి విభూతి నోట్లో వేసుకోండి విభూతి నోట్లో వేసుకుంటే మందు అలా ఏమైనా ఉంటాడు విభూతి వేసుకోమని చెప్పారా ముఖాన్ని పెట్టుకోమని చెప్పారా విభూతి వేసుకుంటా చందనం వేసుకుంటా ఇద్ద అంతకంటే పసుపు నోట్లో వేసుకుంటాను కొంత యాంటీ బ్యాక్టీరియల్ ప్రోపర్ చేసైనా ఉన్నాయి కాబట్టి అలాంటి అడ్డగోలు పద్ధతి లాభం లేదు సో జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు కలపకొస్తున్నా రాదా ఇంటికి వస్తే శారీరం ట్యాబ్లెట్లు వేసుకుంటాడా జ్వరం వస్తే మా యాంటీబయాటిక్స్ వేసుకుంటాడా వేసుకోవడా లేకపోతే ఆయుర్వేదం పట్టు కూర్చుంటాడా ఇలాంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి కొన్ని వారు మహాత్ములు ఆయుర్వేదం తప్పేమో వేసుకోవచ్చు అని ఎవరు చెప్పారండి అర్థం లేకుండా ఉంటాయిటువంటి ఆలోచనలన్నీ మందు రోగానికి మందు దట్స్ ఇట్ ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ కిమాచార ఇటువంటి నడవడి కాండక్ట్ను కలిగి ఉంటాడు తర్వాత అది ఒక ఒక ఏరియా ప్రశ్న ఇక మనం ఈ గుణముల యొక్క బంధంలో చిక్కుకుని ఉన్నాము ఈ త్రిగుణాత్మకమైన సంసారంలో బద్ధులమై ఉన్నాము మనం ఈ బంధ ఈ గుణముల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి ఇదిగో ఈయన గట్టెక్కిన వాడు ఒకడున్నాడు గుణాతీతుడు ఈయన ఆయన అడిగితే ఏమన్నా మీరు గట్టెక్కారు కదా మేము కూడా గట్టెక్కే ఉపాయం ఏమిటో చెప్పండి నేను అడిగితే చెప్తాడు చెప్పవచ్చు బహుశా కాబట్టి ఈ గుణముల నుండి బయటపడేటువంటి ఉపాయమేమి అని అర్జునుని యొక్క ప్రశ్న కథం ఏతాంత్రీన్ గుణాన్ అతి వర్తే సో ఆచార అంటే కిమాచార అనేది బహువ్రీ సమాసం కహ ఆచారహ ఎస్ సహా బహురీ సమాసం ఎనీవే ఆయన యొక్క దినచర్య ఎలా ఉంటుంది ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తారా చేయడా అయ్యో బ్రేక్ఫాస్ట్ చేయటండి వాళ్ళు జీవన్ముక్తులు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అవి చేయరు అని అలా అనుకుంటే వీడు పని వీడు కృష్ణార్పణ అయిపోతాడు చేస్తారు బ్రేక్ఫాస్ట్ ఒకవేళ చేయకపోవచ్చు కూడా డిపెండ్స్ సో కాబట్టి కిమాచారని ఈ విధంగా అర్జును ప్రశ్న భాష్యం కైలింగై సో ఏ చిన్న మూలతో త్రీన్ ఏత్యాఖ్యాన్ గుణాన్ అతీత అతిక్రాంతి ప్రభో ప్రభో అంటే ఓ శ్రీకృష్ణ ప్రభు ఈ మూడు గుణములను ఈ మూడు గుణములంటే ఏ గుణములు నేను ఇంతకుముందు చెప్పిన గుణములైన వ్యాఖ్యాత అసమానం అలా వ్యాఖ్యానం చేయకుని కొత్త కొత్తగా వ్యాఖ్యానం చేయరు నేనంటే రీట్యాప్ చేస్తూ ఉంటా తప్ప భాష్యకారులు ఇంతకుముందు చెప్పినదే ఇది సో ఆ మూడు గుణములను అతిక్రమించిన వాడు ఎలా ఉంటాడు వాడిని ఏ చిహ్నములను బట్టి మనము తెలుసుకోవచ్చును చారహ అచారీ అది బహుదీసమాసంలో మీరు గుర్తుపట్టలేకపోతారేమోనని ఆయన బహుదీసమాసం దాచిపెట్టారు అవతారికి చూడలేదా అవతారికి చూసేద్దాం జీవన్ ఏ గున్ అతీత అమృతమశ్ అది పైన శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే బతికుండగానే ఇప్పుడు బతికుండగానే గుణములను అతిక్రమించి అమృతత్వమును పొందు ఇప్పుడు వేదాంతము కర్మా ఉపాసన ఒక లెవెలు వేదాంతము ఇంకో లెవెలు కర్మ ఉపాసనా పరిస్థితి ఏమిటంటే వాటి వల్ల లభించేటువంటి ఫలము దేహత్యాగం తర్వాత వస్తుంది మీరు కర్మలు ఇప్పుడు చేస్తారంటే ఫలాలు వెంటనే రావు అలా కర్మ చేసేసి గోదానం చేస్తే సమృద్ధిగా ధనం సంపద లభిస్తుంది అని ఉంటుంది అక్కడ వీడు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి గోదానం చేసి ఇంకెవి నాకు మరి సంపదలు కోట్లు ఎక్కడి నుంచి రావా రావట్లేదు ఏమిటి మరి ఆయన అలాగే కూర్చోకూడదు అది దాని క్రెడిట్ రిలీజియన్ అంటారు అంటే క్రెడిట్ మీద ఉంటుంది అంతా కూడా మీ క్రెడిట్లో ఉంటుంది స్వర్గంలో మీకు అందజేస్తారు ఉపాసన అంటే మీకు క్రెడిట్లో ఉంటుంది ఆ పుణ్యం దానికే పుణ్యము అని పేరు క్రెడిట్లో ఉండి దాన్నే పుణ్యము అనిపేరు నేను పూజ్య స్వామిజీ ఫిక్స్డ్ డిపాజిట్ అని పేరు అది ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పటికప్పుడు వాపసు ఇవ్వరు ఆ టైం అయిన తర్వాతనే ఇస్తాను వెంటనే ఇచ్చారు కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఇచ్చేస్తారు కదా అలాంటిది కాదు ఇది ఇదనా ఆల్టర్ దట్ ఫిక్స్డ్ డిపాజిట్ అది స్వర్గంలోనో వైకుంఠంలోనో లభిస్తుంది అది కర్మా ఉపాసన యొక్క పరిస్థితి వేదాంతం అలా కాదు అండ్ నా దీన్ని క్యాష్ రెలిజియన్ అని అంటారు క్రెడిట్ రెలిజియన్ వర్సెస్ క్యాష్ రెలిజియన్ ఈ పేరు పెట్టింది ఎవరో తెలుసునండి స్వామి రామతీర్థం నిన్నేం పెట్టారనుకుంటారేమో తోబా తోబా నేనేం పెట్టలేదు పేరులో ఓకే స్వామి రామతీర్థ పేరు పెట్టారు కాబట్టి ఈ వేదాంతంలో ఇప్పుడే జీవన్నేవా మీరు గుణములను అతిక్రమించవచ్చును ఏవన్నేమ గుణానతీత్య ఇప్పుడే దేహం బతికుండగానే అమృతం వస్తుంది మీరు అమృతత్వాన్ని అమృతం అంటే అమృతత్వం అర్థం అంతే అమృతం అంటే ఒక బంగారు పొడలు కడవలో ఉంటున్నాయి అది లిక్విడ్ ఫార్మ్లో ఉంటుందని దాన్ని ఉద్ధరిణితో చేతిలో పోస్తారని అలా ఇది పురాణం కాదు సుమా అమృతం అంటే అమృతత్వం మోక్షము ఇమోర్టాలిటీ ఇప్పుడు ఇక్కడ పొందవచ్చును ఎందుకంటే పుట్టేది మరణించేది దేహము ఏది పుట్టిందో అది మరణిస్తుంది ఏది పుట్టిందో అది మరణిస్తుంది ఆంజనేయులు గారు మీరు చేస్తున్న ఘనకార్యాన్ని అందరూ వంద మంది చూస్తున్నారు మీరు మరో టైంలో చేసుకోండి సో ఏది పుట్టిందో అది గిట్టుతుంది